ఐదు వందల ముప్పైనాల్గవ సంకీర్తం ఒకరి కానగ ఒడబడదు మనసు సకలము హరియని అని హరిదోచీని అంతరాత్మ శ్రీహరి అతడొకడే జంతువులన్నీయు సమములే బంతుల పాత్రాపాత్రము వెదకిన అంతట హరిదాస్యమేపో ఘనము జగమును ఒకటే చైతన్యముకటే తగిన పంచభూతములొకటే అగుతా ఎదిరిని నన్నును ఎంచిన మొగి నాపై హరిముద్రలే ఘనము స్వతంత్రులు కడపట ఒకరును ఈ రీతి ఔగాములిక ఎలా శ్రీరమణీపతి శ్రీవేంకటేశుడే కారణము ఎరణాగతియే ఘనము